స్తమేష్టరాజం బ్రహ్మణామనస్కృష్ణావ శ్రీమహాజనాపలే నమో సదాశామాన్ శంకరాచార్యమ్యమాన్స్ ఆచార్య పర్యంతా మందే గురు పరపడా ఓం భద్రబద్వా పశ్యేనాదత్రింగరాస స్ దేవీ పంచవాయుస్తింద్రో ఋద్ధశ్రవా స్వస్తిన పూషావిస్తాక్షోష్ణీ స్వస్తినో గృహస్పతరి ప్రధా యమాత్మా ప్రవచన మేధయా నహునాశ్రు ఇమే వైష వృణుత్య ఆత్మా వివృణుతే తను స్వాం ఆత్మజ్ఞానము ఇది సర్వోత్తమైన లక్ష్యం కానీ పాండిత్యం వేరు ఆత్మజ్ఞానం వేరు మిగతా అనాత్మ జ్ఞానాలలో పాండిత్యమే జ్ఞానం ఫిజిక్స్ ఉందనుకోండి ఫిజిక్స్లో పాండిత్యం వేరును మళ్ళీ దాన్ని ఇంకొకటి వేరు అలా ఇన్ని భేదాలు ఏమున్నావు అనాత్మజ్ఞానంలో పాండే ఇంకా జ్ఞానము ఆ జ్ఞానాన్ని స్వంతం చేసుకోవటము అనే ఈ గ్యాప్ ఏముండదు ఎందుకంటే అది అనాత్మ కనుక దాని గురించి తెలిస్తే ఇంకా అయిపోయింది పని అయిపోయిందంటే లేదా ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ అది తెలుస్తుంది కానీ తెలిసినా అది అలా మిగిలి ఉంది తెలిసి దూరంగా అంటే తెలియడానికి స్వంతం చేసుకోవటానికి మధ్యలో పెద్ద గ్యాప్ ఉంది ఆ గ్యాప్ని కేర్ఫుల్గా మనం ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది కనుక కొంతమంది ఆ తెలియడం లెవెల్లో ఆగిపోతారు సాక్షాత్కారము అనే లెవెల్కి చేరిపో ఇది ఎలాగంటే మిఠాయి చాలా బాగుంటుంది మిఠాయి చాలా బాగుంటుంది అని ఖీ ఖీర్ అంటే అసలు మీరు ఈ పాయసం గురించి ఒక పాట అది మొత్తం పాట నాకు రాదు విన్నాను ఒకసారి ఐదు నిమిషాలు పాడతారు చాలా మంచి రాగంతో పాడతాడు ఆ పాట ఎలా ఉంటుందంటే హం ఖీరు ఖాయంగే హం ఖీర్ ఖాయంగే అని అది పల్లవి దానికి మధ్యలో జబ్ ఖీరు ఖాతే హై తబ్ ఆనంద హం ఖీర్ అది ఇలా ఇలా ఉంటుంది ఆ పాట పాట పాడేసి ఎవరి కానీ వాడు వెళ్తారా అక్కడ కీరు లేదు ఏమీ లేదు కీరేమీ లేదు అక్కడ ఊరికే పాట ఉత్తు పాట సో ఉత్తు కీర్ అన్నమాట సో దానివల్ల ఏమైతే ఉపయోగం సో ఏదో కొంత కాలక్షేపానికి బాగానే ఉండొచ్చు కానీ కీరు కీరు తినేవాడు పాట పాడాడు చక్కగా వాడు దక్కగా కీరు సో ఆ ఆత్మ జ్ఞానము ఈ ఈ గ్రంథముల యొక్క పాండిత్యం ఒకటే ఆత్మసాక్షాత్కారం వేరే కాబట్టి పాండిత్యం కావాలా అక్కర్లేదంటే పాండిత్యం కావాలి విషయం తెలుసుండాలి విషయం తెలియకపోతే సాక్షాత్కారం ఎలా అవుతుంది కానీ పాండిత్యము అది అంతిమ లక్ష్యం కాకూడదు పాండిత్యము ఒక సాధనం కావాలి ఉపాయం కావాలి ఉపేయం కాకూడదు సాధారణంగా మనిషి జీవితంలో ఆరంభంలో అవగాహన క్లియర్గా ఉంటుంది కానీ మధ్యలో దారి తప్పుతాడు మనిషి ఇప్పుడు డబ్బు సంపాదించేప్పుడు కూడా ఇదే పొరపాటు జరుగుతూ ఉంటుంది మనిషి ధనాన్ని సంపాదిస్తారు ఎందుకు ధనం ఎందుకు దేనికోసం ధనం అంటే ఏవో కొన్ని సుఖాలు మనం కొన్ని భోగాల్ని కంఫర్ట్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చు కుటుంబ సభ్యులకి అవకాశం ఇవ్వచ్చు సమాజానికి కూడా ఏదైనా కొంత సేవ చేయొచ్చు ఇంతే ధనానికి మూడే ప్రయోజనాలు వీడు ఈ ప్రయోజనం కోసమే ధనాన్ని సంపాదించడం మొదలు పెడతాడు క్రమక్రమంగా వీడేం చేస్తుందంటే ఆ ధనం వల్ల లభించే ప్రయోజనాలని విస్మరించి ఆ ధనాన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది ప్రేమి లోభిగా తయారయ్యి ఆ ధనాన్ని ఖర్చు పెట్టి ఇంట్లో వాళ్ళని పెట్టడు వీధిలో వాళ్ళని పెట్టడు అలాగే దాన్ని కాపలా కాస్తూ ఉంటాడు పూర్వం కథలో చెప్పేవాడు ఆ నిధికి పాం ఒకటి కాపలా కాష్టం అవుతుంది వీడు ఆ పాములాగా తయారయ్యి ఆ దాన్ని ఆ కాపలా కాస్త ఉంటుంది సో ఇప్పుడు ఏమైందంటే ఆరంభంలో ధనము ఉపాయము కానీ కొంత దూరం వెళ్ళేప్పటికి జీవితంలో ధనము ఉపాయం స్థాయిని కోల్పోయి ఉపాయం స్థాయి దాటేసి ఉపేయమో అయిపోయింది అది పెద్ద ఆ పొరపాటు ఎప్పుడు జరుగుతుందో అప్పుడు వాడు లక్ష్యాన్ని చేరుకోండి చేరుకోలేదు అలాగే యూనివర్సిటీ విద్యార్థుల్లో నేను ఇది ఒక దృష్టాంతం చూశాను కాబట్టి చెప్తూ ఉంటా వీడు యూనివర్సిటీలో చేరతాడు ఎందుకు చేరతాడో చదువు కొంచెం కోసం చేరతాడు ఏది సాయంకాలం పూట కాలక్షేపంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అని ఆట ఒకటే ఆడతాడు ఏదో బ్యాస్కెట్బాలో ఫుట్బాలో ఏదో ఆట ఏదో ప్రారంభిస్తాడు ఇది ఆరంభంలో ఇది పరిస్థితి క్రమంగా ఈ ఆట పెరుగుతుంది చదువు తగ్గుతుంది ఓ స్టేజ్ వచ్చిందరో చదువు మానేసి ఆట ఆడుతూ దానివల్ల డబ్బు సంపాదించాడు అదే ఇంకొకటేదో సంథింగ్ ఎల్స్ టేక్స్ ఓవర్ కానీ విద్య లేదు కదా విద్య పోయింది కదా కాబట్టి సో ఈ విధంగా పీపుల్ లూజ్ ట్రాక్ సంవేర్ ఇన్ ది వే ఇన్ ది అలాగే వేదాంత శాస్త్రంలో కూడా ఈ పొరపాటు జరుగుతుంది వేదాంత శాస్త్రాన్ని మేము చదువుకోవాలి అంటే ఏం చేయాలి చదువుకోవాలంటే ఏం చేయాలి అంటే శాస్త్రగ్రంథాలు కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా గట్టిగా చదువుకుని పొరువు కూడా అలా చదువుకునేవారు గట్టిగా చదువుకునే విద్వాంసుల దగ్గర కొంత కష్టపడి శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ తర్వాత డిగ్రీ సంపాదించి టైటిల్ కూడా సంపాదించవచ్చు లోకంలో పెరుప్రతిష్ఠలు సంపాదించి ఆ లెవెల్లో ఆగిపోతారు ఆత్మసాక్షాత్కారము అనే లెవెల్కి ఎదగకుండగా అది ఎదగాలని ఎదగాలని నిర్ణయం చేసుకుంటే కానీ ఎదగరు కదా ఆ లెవెల్లో ఆగిపోతారు ఇది ప్రాచీన పద్ధతి నవీన పద్ధతి ఏమిటంటే నియో నియోగ్ మొద వేదాంత నవీన పద్ధతి ఏమిటంటే దేర్ ఆర్ ఎర్ ఫ్యూ వేదాంత కోర్సెస్ అవైలబుల్ కోర్స్ అని అంటారు పేపర్లలో వస్తూ ఉంటుంది టూ ఇయర్ కోర్స్ మేము త్రీ మంత్స్ కోర్స్ వన్ మంత్ కోర్స్ అలాగే యూఎస్లో మేమే నేనే కండక్ట్ చేశానుకోండి కోర్సు సో ఈ వన్ మంత్ టూ మంత్స్ కోర్స్ కొంచెం సిన్సియర్ సాధకులు పాపం గృహస్థాశ్రమంలో ఉండి అంతకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకొచ్చి వెళ్ళిపోతారు అలా కాకుండా కొంత లెంతి కోర్సెస్ చేయటం కోసం వ్యవస్థ ఉంటుంది ఉంది వ్యవస్థ ఎక్కడుందో నాకే తెలుసు సో టూ ఇయర్స్ ఫోర్ ఇయర్సు త్రీ ఇయర్స్ కోర్సులో జాయిన్ అయ్యి ఆ కోర్సు పాస్ అయిన సర్టిఫికెట్ కూడా ఒకటిస్తారు అది తెచ్చుకొచ్చి ఇదిగో నేను కోర్సు చేశాను అని ఆత్మసాక్షాత్కారం గురించి ప్రయత్నం చేయకుండా అది కోర్సు చేయడం లక్ష్యం ఆ డిగ్రీ తెచ్చుకోవడం లక్ష్యం అన్నట్టుగా కనుక ప్రవర్తించినట్లయితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు నాయమాత్మ ప్రవచనైన లభ్య నా మేధయ నా బహునాశ్రుతేన అది సంక్షేమం కాబట్టి ప్రవచనము మేధ బహుశ్రుతత్వము వీటి ఎందు కాదు అలా అక్కర్లేదని చెప్పడం కాదు తాత్పర్యం కేవలము అది ఉన్నట్లయితే చాలదు కేవల సాధన లేకుండగా తాను తెలుసుకున్న సత్యాన్ని తన జీవితంలోకి తెచ్చుకోకుండా ఆచరణలోకి తెచ్చుకోకుండా కేవలము ఇలా చిలక పలుకులు పలిగినట్లుగా పాండిత్య వాక్యాలని అలాగ వల్లిస్తూ కూర్చుంటే దానివల్ల ఒరిగేది ఏమీ ఉండదు మరి అయితే పాండిత్యం తెలుసుకున్నంత మాత్రాలు చాలదన్నారు మరి ఇంకా తెలుసుకోవడం కాకుండా ఇంకా అదనంగా ఏం చేయాల్సి ఉంటుంది ఎమే వయసు బృంగితే తేన లభ్య మీరు సాధకుడు దాన్ని వరించాలి వరణము అని చేయాలి ఈ వరణము అనే మాట సర్వత్రా ఉపయోగిస్తూ ఉంటారు సో పురుషుడు స్త్రీని వరిస్తాడు లేకపోతే అసలు స్త్రీ పురుషుణ్ణి వరిస్తుంది వర వరుడు అని పేరు వాడికి కన్యా వరు వరిస్తుంది వాళ్ళు స్వయం వర ఈ జీవితాన్ని వాడుతో గడపడానికి నిశ్చయించు అన్యత్ సర్వం పరిత్యజ్య అంటారు మిగిలిన సర్వాన్ని విడిచిపెట్టారు సర్వాన్ని అంటే ఏమిటి తల్లిదండ్రులని తన పుట్టి పెరిగిన ఊరుని ఇల్లుని తన ఈ స్వంతిల్లు ఆ ఇంట్లో పుట్టిన పిల్ల కదా తన స్వంతిల్లు అనుకునేటువంటి ఇల్లుని సర్వాన్ని విడిచిపెట్టి వీడి వెంట ఈ పల్లెటూళ్ళలో మంచి పెద్ద లోగిల్లలో జన్మించి ఉండవచ్చు వీడు హైదరాబాద్లో టూ రూమ్ దిగి తీసుకుని వీడు కలక్షేమం చేస్తూ ఉంటాడు ఎక్కడో ఉద్యోగం చేస్తాడు అవంతా వదిలిపెట్టి వీడు వెంట వస్తుంది వీడు ఒకప్పుడు యోగ్యంగా ప్రవర్తిస్తాడు ఒకప్పుడు అయోగ్యంగా ప్రవర్తిస్తాడు అయినా కూడా వీడు వెంట వస్తుంది ఒకప్పుడు ఇక్కడి నుంచి న్యూయార్క్ వెళ్తారు అక్కడ వీడు అయోగ్యంగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు ఎగ్యూజ్ అంటారు అబ్యూజింగ్ మీట్ ఈస్ ది లాంగ్వేజ్ ఈ విధంగా అబ్యూజ్ అయినటువంటి యంగ్ లేడీస్ అందరూ కలిసి ఒక సంస్థ నొక స్థాపించారు దాని పేరు సఖీ ఆ సంస్థ మంచి పేరు సో ఆ సంస్థ వాళ్ళని నేను ఎరుగును కూడా సఖీ అని పేరు సఖీ అంటే చెడి పెట్టే తోడు తోడుగా ఉంటాడన్నది నమ్మకం లేకుండా అయిపోయింది కదా అని చేత వీడు ఇదిపెట్టేది వీరు వదిలిపెట్టేటువంటి కదా అక్కడ ఊరు పేరు న్యూయార్క్ మహానగరంలో మనకి ఎవరు దిక్క ముక్క కాబట్టి వీళ్ళలో ఇటువంటి ఎబ్యూస్డ్ పీపుల్ అందరూ కలిసి ది ఫామిన్ ఆర్గనైజేషన్ సఖీ అంటే సో కాబట్టి చూడండి ఎంత త్యాగం చేసుకుందో అమ్మాయి వరము అంట వరించుట సో ఎమే వయసు వృణితే తేనె లభ్య సో వరించాలి మనిషి వరించకపోతే లాభం లేదు వరించకుండగా ఊరికే కడుపులో చల్ల కవలకూడదు ఆత్మసాక్షాత్కారం కావాలి అంటే అది కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఆ వరించడము అనేది వన్ హ్యాస్ టు చూస్ ఇంక అంతకంటే ఏం చెప్తుంది దాన్ని ఆ పదాలంతే వరించడము దట్ బ్రింగ్స్ అవుట్ ఆల్టుగెదర్ డిఫరెంట్ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ వస్తుంది ఇప్పుడు కైలాస యాత్ర వెళ్తూ ఉంటాం మానస్ కైలాస నేను వెళ్ళి ఆ యాత్ర చెయ్యాలి అని ఒక దూస్ మేకెడ్ చాయిస్ మీరు ఆ యాత్రకి సంబంధించిన ద్రోషం చదివితే దాంట్లో ప్రతి పారాగ్రాఫ్లోనూ ఇది చాలా కఠినమైన యాత్ర మీరు చాలా ఇబ్బందులు పడతారు అని రాస్తూ ఉంటాడు పేరా పారాఫ్టర్ పారాఫ్టర్ పేరా అదే తర్వాత కాట్మండూలో బయలుదేరే ముందు వీళ్ళందరినీ ఒక సమావేశం కూడా చేస్తున్నారు ఆ సమావేశంలో వాడు చెప్పేది ఏమిటంటే ఇక ఇప్పుడు మనం బయలుదేరబోతున్నాము అన్ని కష్టాలే ఉంటాయి మీరు చాలా ఓపిక్గా ఉండాల్సి ఉంటుంది మధ్యలో కంప్లైంట్లో విచేస్తే మీకు ఎక్కువ మొక్కలు అక్కడే ఉండదు మీకు చాలా కష్టపడాల్సి ఉంటుంది అని చెప్పాడు వాడు అదే చెప్తాడు తర్వాత మధ్యలో లెవెల్కి వెళ్తాను ఊరు వెళ్తాను ఎలా అమ్మనో ఊరు చేంజ్ దే రీచ్ దే అక్కడ మళ్ళీ చెప్తాడు ఇక్కడి నుంచి ఇంకపైన ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది మనం ఒక పది రోజులు అక్కడి నుంచి వెళ్ళి రావడానికి పది రోజులు పన్నెండు రోజులు పడుతున్నారు ఈ పన్నెండు రోజులు కూడా మనకు ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది మీరు త్రాగడం ఇబ్బంది అవుతుంది తిండి ఇబ్బంది అవుతుంది ఈ పన్నెండు రోజులు అలాగే ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఈ ఊళ్ళో మీకు ఏదైనా కష్టాలు అనిపిస్తే వెనక్కి వెళ్ళిపోండి అయినా ఎవరు వెనక్కి వెళ్ళాలి పోనీ మీకు ఆరోగ్యంగా బాగోలేదేమో మీరు వెనక్కి వెళ్తారా అని పక్క వాళ్ళకి సలహా ఇస్తారేమో కానీ ఎవరు తమంత తామో ఎవరో వెనక్కి వెళ్ళారు అందరూ ముందుకే వెళ్తారు బికాస్ ద చూస్ మానస సరోవరం చేరుతారు ఇట్ ఈజ్ ది మోస్ట్ అన్హాస్పిటబుల్ లొకే ఏమి అక్కడ చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఏమీ కంఫర్టబుల్ బట్ పీపుల్ హ్యావ్ చూసన్ టు గో దా సో ఈ విధంగా ఒక్కసారి వ్యక్తి చూస్ చేసుకుంటే మొత్తం వ్యక్తి యొక్క పూర్ణ శక్తి అంతా కూడా దాని ఎందు లగ్నం అయిపోతుంది కాబట్టి ఎంతటి కఠిన పరిశ్రమకైనా సరే లెక్క చేయండి మీరు మానవ సరోవర వాళ్ళని అడగండి కానీ మీరు ఎంజాయ్ చేశారా కష్టపడ్డా కానీ ఏం సమాధానం చెప్తారో తెలుసినా ఎంజాయ్డ్ అని చెప్తుంది కష్టపడ్డామని చెప్పడం మానవ సరోవరయాత్రలో ఎంజాయ్మెంట్ ఏముంది అంత కష్టమైంది అయితే ఆ కష్టాన్ని ఎంజాయ్మెంట్ కింద మార్చేసినటువంటి ఆ మానసిక ప్రవృత్తి దాని పేరే వరణము అని అంటారు ఇవి చూస్తూ బోదే ఎవడు మన ఎవడు పుష్ చేయడక్కడ ఇవి చూస్తూ పోదు సో అదేవిధంగా ఆత్మజ్ఞానాన్ని చూసి చేసుకోవాలి ఆత్మజ్ఞానాన్ని చూసి చేసుకున్నారు అనుకోండి సంసారాన్ని త్యాగం చేయాల్సి అయితే మనకి సంసారం త్యాగం చేయడం ఇష్టం ఉంది మనం సంసారాన్ని పట్టుకుని వేలాడడానికే ప్రయత్నిస్తాం కానీ కంప్లైంట్ చేస్తూనే ఉంటాము అప్పుడు బండరాయి మోస్తున్నాడు ఎందుకో ఈ బరువుగా ఉంది నాకు కష్టంగా ఉంది నేను మోదైపోతున్నాను నాకేమో ఈ బండరాయి బరువు పెట్టాడు దేవుడు లేకపోతే మొరహోళ్ళు పెట్టారు లేకపోతే సమాజం పెట్టింది లేకపోతే ఇంకోళ్ళు పెట్టారు లేకపోతే ప్రారంభకర్మ పెట్టింది లేదా గ్రహాలు పెట్టే నక్షత్రాలు పెట్టే అని అంటూ ఉంటాడే అది కింద బారాయణ కానీ బండరాయి బరువుగా ఉంటే దాన్ని మోయడం తేలిక దాన్ని దార విడవడం తేలిక వీలు పెట్టడం సంసారము దుఃఖహేతు అని తెలుస్తున్నా జస్ట్ కాంటీవిట్ మరి అదే ఆసక్తి అంటే దానే అటాచ్మెంట్ అంట ఈ అటాచ్మెంట్ అనే తెలుసుకోవడానికి పిండి ముగ్గులు వేసిస్తూ ఉంటారు కదా అటాచ్మెంట్ అనే సో దానికి ఏదో పేరు పెడతారు నామధేయం చేస్తాం నామధేయం చేసే ఆ నామం సత్యం అనుకుంటుంది నామరూపంలోనూ సత్య ప్రవృద్ధి కలిగి ఉంటుంది సో మానవుని యొక్క మస్తిష్కం చాలా కాంప్లెక్స్గా ఉంటుంది ఫస్ట్ సో ఎమే వైషం వృణితే తేన ఉంటే రెండు రోజులు కదా మధ్యలో గ్యాప్ వచ్చింది అందుకే మళ్ళీ ఒకసారి అంత రీక్యాప్ అనేదో ఉంటారు చూడండి అయి సో తథా నా మేధయా గ్రంథార్థధారణ శక్తి నా బహునాశ్రుతేన నాకు భూయసా శ్రవణమైన తే ప్రొఫెషనల్ శ్రవణం అంట ప్రొఫెషనల్ శ్రవణం అంటే అదొక ఒక మామూలుగా క్లబ్కి వెళ్ళి వచ్చినట్టుగానే వేదంతా క్లాస్కి వెళ్ళి వచ్చేస్తా ఉన్నాడు ప్రొఫెషనల్ శ్రవణం అనే పేరు దానికి సో ఆ విధంగా ఉపయోగం ఉండదు సో శ్రవణం చేసేటువంటి పద్ధతి కూడా నేను మొన్న మీకు మనం చేశాను మళ్ళీ చెప్తూ ఉంటాను సో ఆ శ్రవణాన్ని attitude యాటిట్యూడ్తో శ్రవణం చేయటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు జడ్జి చేయటం సో ఈయనకి ఎంత వచ్చు ఈయన ఎలా చెప్తాడు ఆ రకమైన జడ్జిమెంట్ వల్ల ఏ ఉపయోగం ఉంటుంది యు మే కమ్ టు సమ్ జడ్జిమెంట్ వీడు సరిగ్గా చెప్తాడనో చెప్పలేయడము మీరు జడ్జిమెంట్ రావచ్చు ఆ జడ్జిమెంట్ కరెక్ట్ కూడా అవ్వచ్చు బట్ ఫైనల్లీ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ దానివల్ల ఏమీ మనకేమీ ఉపయోగమే ఉండదు ఆ తర్వాత ఆ జడ్జిమెంటులు ఒకటే ఇంకొకటి సంసార ఆసక్తి ఉంటుంది వేదాంతం మీద ఒకసారి క్యూరియాసిటీ ఉంటుంది ఒకేసారి అంత క్యూరియాసిటీ ఏకాద్యాక్ ఏమిటో లెటర్ సిటీస్ దానికోసం శ్రవణం చేస్తే దానివల్ల కూడా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు సో ఆ తర్వాత శ్రవణం చేసేప్పుడు ఇవన్నీ కూడా ఆటంకాలే శ్రవణం చేసేప్పుడు ఉపనిషత్తులు ఇలా చెప్తున్నాయి శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు గీతలో అని ఆచార్యుడు చెప్తున్నాడు అని స్వామీజీ చెప్తున్నాడు అని ఆ విధంగా గ్యాప్స్ ఎక్కడికక్కడికి బ్యారియర్స్ పెట్టుకుంటూ పోయినట్లయితే ఇప్పుడు కూడా శ్రోణం వర్కౌట్ కాదు నిజం ఉపనిషత్తులు చెప్తున్నాయి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు నేను చెప్తున్నాను మీరు వింటున్నారు దాంట్లో సందేహమేం లేదు బట్ సో ఆ గ్యాప్ ఆ బ్యారియర్ను అధిగమించే ప్రయత్నం చేయాలి అంచేతనే నేను చాలా సార్లు అంటూ ఉంటాను ఆత్మ అంటే ఏదో అనుకుంటున్నారండి ఆత్మ అంటే మీరేనండి అని అంటూ ఉంటాం మరొహళ్ళు మరొహళ్ళు అనుకుంటున్నారు ఆత్మ అంటే మీరే అంటే ఆ బ్యారియర్ వేదాంతా క్లాసుకు వెళ్తున్నాము అక్కడ ఆత్మ గురించి బోధిస్తారు ఓతో సహీయ దాంట్లో తప్పే లేదు కరెక్టే బట్ దెన్ చూడండి అప్పుడే గ్యాప్ వచ్చేసింది అక్కడ ఆత్మ గురించి బోధిస్తారనే గ్యాప్ వచ్చేసింది వాట్ ఇస్ దిస్ ఆత్మ అంటే వాట్ ఈజ్ దిస్ ఆత్మ అంటే ఆత్మ పదార్థము ఆత్మతత్వము ఓకే ఆత్మతత్వము ఈజ్ ఆల్ రైట్ వాట్ ఈజ్ ఇట్ ఇస్ యూ వెన్ నౌ ఎప్పుడో భవిష్యత్తులో ఆత్మతత్వం తెలుస్తుంది భవిష్యత్తులో ఎందుకు తెలియాలి వైనాట్ నౌ బికాజ్ వీ డోంట్ వాంట్ ఇట్ నౌ సో ఆ విధంగా ఆ బ్యారియర్ నైన్ పెట్టుకొని ఉంటారు ఆ బ్యారియర్ ఏం చేస్తుందంటే ఆ జ్ఞానాన్ని అది స్వంతం చేసుకోవటంలో అడ్డం వచ్చేసుకుంటాం అదో బ్యారియర్ తర్వాత ఇంకో నేను బ్యారియర్స్ చెప్పాను మనం ఇంకో బ్యారియర్ ఎలాగంటే మీరు యు లిజన్ టు ది వర్డ్స్ అండ్ నో దేర్ మీనింగ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అారియర్ యూ లిజన్ టు ది వర్డ్స్ అండ్ నో దేర్ మీనింగ్ ఎలాగా అశోచ్యా నమ్మక అశోచ్యా నమ్మ శోచస్ లేకపోతే శోకించటానికి హేతువు లేదు లేకపోతే శోకోహి నామం ప్రజ్ఞాపరాధయేవా నేను ఇంకే వాక్యాలు ఇలా చెప్తూ ఉంటాను శోకం అనగా ప్రజ్ఞాపరాధమే సో మీరు చక్కగా వాక్యాన్ని విన్నారు సో శోకమంటే శోకం అనేది జీవితాల్లో మానవ జీవితాల్లో ఉంటుంది దాని అర్థం ఏంటంటే ప్రజ్ఞ మన అవగాహనలో లోకమే అని చూడండి స్టిల్ యూ ఆర్ మెయింటైనింగ్ అ డిస్టెన్స్ సో ఇప్పుడు ది ది సెంటెన్స్ ఈజ్ ది అబ్జెక్ట్ అండ్ యు ఆర్ ది సబ్జెక్ట్ సెంటెన్స్ ఈజ్ ది సౌండ్ అండ్ యూ ఆర్ ది లిజనర్ మీరు వినివాళ్ళు శ్ర శ్రోత అది వినబడేది సో నేను వినివాడను అది వినబడేది ఏమిటి వినబడింది శోకం అనగా ప్రజ్ఞాపరాధమే అది వినబడినది అది విన్నది ఎవరు నేను దానికి ఆ వాక్యానికి అర్థం ఏమిటి ఆ వాక్యానికి అర్థమేమిటి తెలుసుకునే ఉండగా ఎవడైతే చూపిస్తూ ఉంటాడో వాడి యొక్క అండర్స్టాండింగ్లో ఏదో కొద్దు గొప్ప ఉన్నది అందుకోసమే చూపిస్తున్నాడు దానికి అర్థం చూడండి చక్కగా విన్నారు ఆ విన్నదానికి చక్కటి ఇంటర్ప్రిటేషన్ కూడా చేశాను కానీ స్టిల్ ఇట్ ఈజ్ నాట్ యువర్ నాలెడ్జ్ ఎందుకంటే You maintain that యూ మెయింటైన్ దట్ డిస్టింక్షన్ అలా నిలబడి ఆ వాక్యాలను ఎదుర్కొండా పెట్టుకుని అవి విని వాటి అర్థం తెలుసుకుంటున్నారు అంటే యూ హ్యావ్ కెటెడ్ డిస్టెన్స్ ఉంటాయి ఆ డిస్టెన్స్ అర్థమైంది చాలా subtle డిస్టెన్స్ subtle uh, difference. So సబ్జెక్ట్ లాగా ఉండి objective knowledge laga దాన్ని objective knowledge. A knowledge విచ్ ఈస్ విచ్ ఈజ్ ఆబ్జెక్టిఫైడ్ బై ది సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ లాగా దాన్ని మెయింటైన్ చేసుకుంది ఈవెన్ దట్ ఈజ్ అన్ ఆబ్స్టికల్ ఇంకా మరి ఆ ఆబ్స్టికల్ కూడా అధిగమించారనుకోండి అప్పుడు వెంటనే యూ బికమ్ అవేర్ ఆఫ్ ద ఎఫ్లిక్షన్ ఇస్ షేర్ విత్ యూ ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కూడా అధిగమించినట్లయితే ఏమిటి నా హృదయంలో ఈ శోకం ఉన్నది ఈ శోకము ఈ అవివేకం చేత వచ్చింది అని దాట్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ఇట్ యూ బికమ్ కాన్షియస్ అక్యూట్లీ అవేర్ ఆఫ్ ది సారో దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఉచి ఉచి ఉచి సారో ఈజ్ డెఫినెట్లీ కాస్డ్ బై యువర్ ఇగ్నరెంట్స్ యూ బికమ్ అక్యూట్లీ అవేర్ ఆఫ్ ఇట్ దెన్ అది శ్రవణం చేసినట్టు అప్పుడు ఇంకా గ్యాప్ లేదు ఆ గ్యాప్ పోయింది మళ్ళీ కొద్దిసేపు తర్వాత వచ్చినా పర్వాలేదు అసలు ఆ గ్యాప్ లేదు చూడండి సో సో అని చెప్పే చూడండి కొంతమంది నాతో అంటారు స్వామీజీ మీ క్లాస్లో నిత్య సంబంధించిన ఎగ్జాంపుల్స్ చాలా ఎక్కువ అని అంటారు ఐ ఐఎమ్ హ్యాపీ టు హియర్ దాట్ ఎందుకంటే ది బ్యారియర్ ఈజ్ స్లోలీ క్రంబ్లింగ్ తర్వాత చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు స్వామీజీ అంటారు ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్ ఆల్సో బికాజ్ ఈ స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో దిస్ కైండ్ ఆఫ్ ఎ ఫీడ్బ్యాక్ దిస్ క్లియర్లీ షోస్ టు మీ దట్ ది బ్యారియర్ ఈస్ క్రంబులింగ్ ఆ బ్యారియర్ క్రంబుల్ కాబట్టి ఆ మాట అనలేడేదర్వాడి అంటే ఎంతో కొంత స్వంత చేసుకోగలిగినాడు అని మనకు అవగాహన ఆ మాటలకు అర్థం అనేది నిత్య జీవితానికి సంబంధించిన దృష్టాంతం అంటే హూజ్ లైఫ్ ఇట్ ఈస్ ఇట్ మస్ట్ బి హిజ్ ఓన్ లైఫ్ కాబట్టి ఆ మాట ఎలా అంటాడు ఇంకో హల్ లైఫ్ గురించి హౌ హీ కెన్ సే దేర్ సో అంత లోతుగా చెప్పిన ఆ విషయం ఏదైతే కలదో అది తనకి తాను అప్లై చేసుకునే విధంగా అది యథార్థమైన శ్రవణం ప్రవచనం కూడా అలాగే ఉండాలి ప్రవచనం కూడా పుస్తకంలో ఉన్నటువంటి వాక్యాన్ని తెలుగులోకి అనువాదం చేసి చెప్తున్నంతసేపు అదిగో పుస్తకంలో ఉన్నదాన్ని మీకు చెప్పాను నేను నిర్లిప్తంగానే ఉండిపోయాను అనుకోండి అది కూడా బుక్ ఐస్ లిప్స్ అవుట్ సెకండరీ సర్క్యూట్ అంటారు ఈ బ్యాటరీల్లో ప్రైమరీ సర్క్యూట్ సెకండరీ సర్క్యూట్ అంటో సెకండరీ సర్క్యూట్ అంటే ఇక్కడ ఇక్కడ ఆరంభం అవుతుంది ఇలా వచ్చి ఇలా హృదయానికి రాదు కన్ను నోరు అవుట్ హృదయాల్లో మార్పు కాబట్టి అది కూడా నిరుపయమే సో వాట్ ఐ సే ఐ ఫీల్ అండ్ వాట్ యు హియర్ యు ఫీల్ ఫైనల్లీ అక్కడ ది నాలెడ్జ్ షుడ్ బికమ్ షుడ్ కమ్ టు ది లెవెల్ ఆఫ్ ఫీలింగ్ యు ఫీల్ ఇట్ యు నోట్ అండ్ దెన్ యూ ఫీల్ ఇట్ అది యథార్థమైన శ్రవణము అటువంటి శ్రవణం వల్ల తప్పనిసరిగా వ్యక్తి చాలా ని పొందుతాడు మరి వీటి వేటి వల్ల లభించదు కేవలమైన ప్రవచనాదులకే లభించకపోతే మరి దేని వల్ల లభిస్తుంది తరిహి అంటే ఇప్సో కేన లభ్యతే మరికి ఇది ఎలా లభిస్తుంది అదేదో చెప్పండి అంటే ఉచ్యతే చెప్పబడుతున్నదివ పరమాత్మానమేవాన్ రాతు కరణే శేష పరమాత్మభ్యేనా సాధనాంతరే అది మీరు ఏ పరమాత్మ అయితే గలడు హృదయంలో ఆత్మరూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు ఆ పరమాత్మను ఏషహా విద్వాన్ వృణుతే యేషా వృణుతే వీడు వరిస్తాడు వీడంటే వివేకవంతుడే వరిస్తాడు వివేకము లేనివాడు అత్యంత భోగాసక్తుడు వాక్య భోగముల తీవ్రమైన ఆసక్తి కలవాడు వాడేం వరిస్తాడు వాడు మహా భోగాసక్తులు ఉన్నారే వాడు వరించి లేదు పెట్టేది ఈ జ్ఞానానికి సుతరాము పనికి కాదు వాళ్ళని గురించి చెప్పుకోవడం సో వాళ్ళకి ఎప్పుడైనా భగవంతుడు హీ హో ది వే కాబట్టి అత్యంత బాహ్య విషయాసక్తి అనాము అంటూ ఉంటారు శంకరుడు సుతరాము బాహ్యములైన భోగములందో ఆసక్తి గల వాళ్ళు ఉన్నారే వాడు ఏం వరిస్తారు దీన్ని వాడు ఎంతసేపు సంసారాన్ని వరిస్తూ ఉంటాడు దీన్ని కాదని మరో దాన్ని దాన్ని కాదని అలా వరిస్తూ ఉంటాడు సో అటువంటి వాడు ఆత్మని వరించే ప్రసక్తే లేదు కాబట్టి సంసారము మిథ్య అది అనిత్యము అశాశ్వతము అయోగ్యము అనేటువంటి ఖచ్చితమైన అవగాహన గలవాడు వాడు వివేకి వాడిని విద్వాన్ అని అంటారు ఇక్కడ వాడు వరిస్తాడు ఆత్మ సో యశా విద్వాన్ గురుణుతే వరిస్తాడు వరించడము అంటే ప్రాప్తుచ్చతి పొందగోరుతాడు సో ఆ మరణము చేత తేన వరణేనా ఈ వరణము అనే ప్రక్రియ ఉన్నదే దాని చేత పరమాత్మ లభ్య పరమాత్మ లభ్య అంటే జీవితంలో ఫైనల్ గోల్ ఆత్మజ్ఞానం సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ ది అల్టిమేట్ గోల్ ఇప్పుడు ఒకసారి అది వరించినట్లయితే ఇంకా తర్వాత వరించడం చాలా పవర్ఫుల్ వరల్డ్ ఇట్ ఇస్ చూస్ సో మీరు ఒకసారి ఆ అమ్మాయి వ్యక్తిని వరించిందనుకోండి వరిస్తే ఇంకా తన సుఖ దుఃఖములను వాడి సుఖ దుఃఖాలతో ముడిపెట్టుకుని జీవిస్తుంది తనకంటూ ఒక షీ షీ డజంట్ వాంట్ టు హ్యావ్ షీ విల్ నాట్ హ్యావ్ ఇన్ అ వెరీ స్పాంటేనియస్ వే ఇట్ హ్యాపెన్స్ షీ విల్ నాట్ హ్యావ్ హర్ ఓన్ ఎజెండా ఎవడిని వరించిందో వాడి ఎజెండాయే ఆవిడ ఎజెండా వాడు హైదరాబాద్లో మకాన్ చేయాల్సిన అవసరం ఉందనుకోండి ఆవిడ పల్లెటూరు లేకపోతే తన టౌన్ పెట్టేసి హైదరాబాద్లో మకాన్ చేస్తుంది ఆవిడికి హైదరాబాద్ అయినా ఒకటే మద్రాస్ అయినా ఒకటే లేకపోతే స్వగ్రామం అయినా ఒకటే కానీ వీడికి ఒకటి కాదు వీడికి ఉద్యోగం హైదరాబాద్లోనే ఉండేది కాబట్టి ఆవిడ వీడి ఎజెండాని తన సొంత ఎజెండా చేసుకుంటుంది కాబట్టి ఆవిడ హైదరాబాద్లో మాకు అనిపిస్తుంది వాడు ఎలా జీవించడానికి వాడికి అర్హత యోగ్యత ఉందో ఆ విధంగా ఏమి జీవిస్తుంది సపోజ్ వాడు హీఈస్ వెల్ టు డూ మ్యాన్ అనుకోండి హీ లివ్స్ కంఫర్టబుల్ విత్ కంఫర్ట్స్ దెన్ షీ లివ్స్ విత్ కంఫర్ట్స్ వాడు అయోగ్యుడు అనుకోండి ఏవో కష్టపడితో జీవిస్తున్నాను అనుకోండి షీ లివ్స్ విత్ డిఫికల్టీ వాడు ఏడుస్తూ ఉంటాడు నేను కష్టపడితో జీవిస్తున్నాను నాడు అదృష్టం బాగలేదని ఆవిడ అలా అనుకోదు ఆమె అలా అనుకో ఆమె అదృష్టం బాగుందో లేదో వీడు అదృష్టమే ఆవిడ అదృష్టం వీడు అదృష్టం బాగుంటే ఆవిడ అదృష్టం బాగుందంటే వాడిని ఆవిడ అడిగి చెప్తుంది ఏమా ఆర్ లీ డూయింగ్ వెల్ అంటే మీ అదృష్టం బాగుందా అంటే మీ గ్రహస్థితి బాగుందా అంటే ఆగడ్డని భక్తుని అడిగి ఏమన్నా మీ గ్రహస్థితి బాగుందా బాగులేదు అయితే నా గ్రహస్థితి బాగుంది బాగుంది అయితే బాగుంది చూసారా ఎంత క్లీన్ మరణము అన్నది చాలా గొప్ప విషయం అది అదేదో సామాన్యమైన విషయం కాదు అదేదో చేతకారనుకుంటారు కొంతమంది అది తెలియకల్లా అనుకుంటారు సో అహంకారాన్ని ముందుకు తోయటం అదేదో ప్రయోజకత్వం అని అహంకారాన్ని ప్రక్కన పెట్టడం అది చేతగానేతనం అని అలా లోకంలో అలా అనుకుంటారు తెలియక అజ్ఞానం చేయడం అలా అనుకుంటారు వాస్తవంలో అహంకారాన్ని ప్రక్కన పెట్టగలగడమే అన్నిటికంటే గొప్ప ప్రయోజకత్వం ఇంకా అంతకంటే గొప్ప ప్రయోజకత్వం మరొకటి ఉండదు అహంకారాన్ని ముందుకు చూసి తన నిలబడాలి తన అహంకారమే నెగ్గాలి అనేది దాన్ని ప్రయోజకత్వం అంటారు అది అయోగ్యత కాబట్టి చూసారా మరి వరణము అంటే అలా ఉంటుంది కనుక వేదాంతాన్ని చదువుకునే ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే యూ హూ చూజ్ ఒకసారి మరి వాట్ ఈజ్ దిస్ చూజింగ్ అంటే ఈ ప్రయారిటీస్ ఉంటే చూడండి ఆ ప్రయారిటీస్ అన్నీ కూడా రీహ్యాష్ అవ్వాల్సి వాటిని రీఆర్గనైజ్ చేసుకోవాల్సి సో ప్రయారిటీస్ సరిగ్గా లేవనుకోండి ఉడికే దాంట్లో ఓ పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవారు ఆయన నాటోట ఉండేవారు ఏమోయ్ ఏమోయని పిలిచేవారు ఆయన పెద్ద ఆయన నేను కురవాడిని కదా ఏమోయ్ నీ దగ్గర గీతా భాష్యం ఎప్పుడు చదవాలో అంటూ ఉండేవారు అంటే అది అంటిపోను చదవండి అప్పుడు నేను కొంచెం ఖాళీగా కూడా ఉండేవ్వండి నిజంగా ఆయన పుస్తకం మటుకు వస్తే చెప్పి కూడా కొంచెం ఆ మాత్రం ఫ్రీడమ్ ఉండేది ఇప్పుడు నాకు గీతా భాష్యం చదవాలో డైమండ్ పాయింట్కి రండి అని అది నాకు అంతకంటే అవకాశం నాకు లేదు అప్పుడు కొంచెం రిలేటివ్లుగా ఫ్రీగా ఉండేవ్వండి సో if he really chose to come he could have studied kan annu choose na padalaga eda vasham gutthukostundi so he, he cannot choose i could see the fallacy of it now it clearly ganapadutondhi endukante papa ayiniki sadawal ne untundi but he has to make a choice sadawal unte kaldo he has to make a choice he cannot make the choice endukante he is stuck with uh, samsara కాబట్టి అలాగా ప్రయారిటీస్ని రీఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది కొంతమంది అలా చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఏదో శాస్త్రులు చదువుకుంటున్నారు అనుకోండి ఇప్పులో ప్రమోషన్ వచ్చిందనుకోండి ఆ ప్రమోషన్ వదిలిపెట్టేస్తారు చదువుతే ప్రాధాన్యం ఇస్తారు భోగాల్ని పక్కన పెడతారు చదువుతే ప్రాధాన్యం ఇస్తారు భోగాలను ఇంట్లో వాళ్ళని అనుభవించుకుంటారు దేవాళ్ళు దేక వీళ్ళు మాత్రం చదువుతే ప్రాధాన్యం ఇస్తారు సో ఆ విధంగా అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఎవడైతే ఆ విధంగా వర్ణం చేస్తాడో అన్యత్సర్వం పరిచిధ్యాని వరణం అంటే మిగిలినదంతా విడిచిపెట్టి ఫస్ట్ ప్రయారిటీలో సెల్ఫ్ నాలెడ్జ్ ఉంటుంది ఆత్మజ్ఞానము ఫస్ట్ ప్రయారిటీ మిగిలినవన్నీ తర్వాత వస్తుంది కాబట్టి ఆత్మజ్ఞానం అంటే మాకేమో వచ్చే ఆదాయం ఒక తగ్గిపోతుందండి ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది వంద రూపాయలు వస్తుంది తగ్గిపోతే ఎంత తగ్గిపోతుంది పాతి రూపాయలు తగ్గిపోయి డెబ్బై ఐదే వస్తుంది ఆత్మజ్ఞానం కావాలనుకున్నవాడు ఆ డెబ్బై ఐదుకి సెటిల్ అయిపోతాడు ఆత్మజ్ఞానాన్ని చూసి చేసుకుంటాడు సంసారాసక్తుడు అబ్బో అబ్బో అలాగైతే కష్టం కదండి సంసారంలో డబ్బు లేకపోతే సంసారం అడవడం కష్టం ఎవళ్ళు డబ్బు వదులుకోమని ఎవళ్ళు చెప్తారు ఎవళ్ళు చెప్తారు మహాత్ములు అలా అయిందని చెప్తారు అవును నిజమే మీకు అవసరమే మీరు కొనసాగించండి అనే చెప్తారు కానీ మహాత్ములు వచ్చి నువ్వు వదులుకొని వచ్చి వదులుకోమని చెప్పరు కదా చెప్పరు అలాగే ఎందుకంటే వాడు చూసి చేసుకోవాలి కానీ వీళ్ళు అలాగే నువ్వు చూసి చేసుకోవాలి అన్నది వాడే చూసి చేసుకోవాలి కాబట్టి మహాత్ములు బ్లెస్ చేస్తారు సో అది కూడా బాగా బాగా ఉందని హీ స్టేస్ విత్ హీస్ లైఫ్ స్టైల్ సో ప్రయారిటీస్లో చాలా పెద్ద మార్పు రావాల్సి ఉంటుంది అది వరణము అంటే నిజానికి మీరు ప్రయారిటైజ్ చేయటం అంటే ఆత్మజ్ఞానము లేదాంతా స్టడీని ప్రయారిటైజ్ చేస్తారనుకోండి దాన్ని ప్రయారిటీ ఫస్ట్ నెంబర్ వన్లో పెట్టారనుకోండి the process of prioritizing itself will take you nearer to the self-knowledge. Indicant, vero atma jnana ke puraite prahanyani istumaro, anatma vishayal ki prahanyani tagi istumaro, that process itself will take you towards the self-knowledge. So, ame, atam ni varinchin diyan te, ప్రేమి ముందు ప్రేమించిన తర్వాత వరించాలని ఇదో మోడర్న్ నియో నియో ఫిలాసఫీ ఇట్ ఈజ్ అరే యు ఆర్ మిస్టేక్ షీజ్ ఆ వరిస్తోంది అంటే ది యాక్ట్ ఆఫ్ చూసింగ్ ది యాక్ట్ ఆఫ్ వరణం ఇట్ బ్రింగ్స్ ఇన్ ఆల్ ది లవ్ ఇన్ ది వరల్డ్ అంత లవ్ అంతా ఆటోమేటిక్గా అక్కడ ఫిల్ అప్ అయిపోతుందంట ఎందుకంటే అది యాక్ట్ ఆఫ్ వరణం అటువంటి ఇప్పుడు వరణం తర్వాత చేత ముందు లవ్ బిల్డప్ అయిన తర్వాత వరణం చేద్దామంటే ఈ లవ్ ఏం బిల్డప్ అవుతుంది అంతా కూడా బ్యాక్ అండ్ ఫోర్త్ ఫైర్ కింద ఏదో కొంచెం లవ్ పెరుగుతుంది ఇప్పుడు స్టాక్ మార్కెట్ గ్రాఫ్లు ఉంటాయి అప్ డౌన్ అప్ డౌన్ ఈ లవ్ కూడా అలాగే ఉంది సో వరణము చాలా విశిష్టమైనటువంటి థింగ్ అది సో ఆ వరణము చేత పరమాత్మ లభ్య ఏవా నుంది ఎమే వైశం రుణుతాయి ఆ ఏవాకి అర్థం చెప్తున్నారు శంకరులు నాణ్యేన సాధనాంతరేనా ఏవా అంటే నాణ్యేనా మరో విధంగా ఆత్మ లభించదు ఇంకొక సాధనం ఎవో సాధనాలు అనేక సాధనాలు కర్మలు చేస్తూ ఉన్నాం ఉపాసనలు చేస్తూ ఉంటాం మంచిది పుణ్యం లభిస్తుంది కానీ ఆత్మజ్ఞానం మీరు వరణము చేయాలి ముందు వరణం అంటూ చేస్తే ఎవ్రీథింగ్ ఎల్స్ ఫాలో నిత్యలబ్ధ స్వభావత్వాదు ఎందుకని ఏమిటి స్పెషాలిటీ ఆత్మకి ఈ రకంగా అంటే నిత్యలబ్ధ స్వభావత్వాదు ఆత్మ అనిత్యము లబ్ధమయ్యే ఉన్నది నిస్వరూపంగానే ఉన్నది కాబట్టి ఇంకో వేరే సాధనంతో పనిలేదు నిత్యలబ్ధం కాకపోతే దూరంగా ఉంటే ఏదో సాధనాన్ని అనుష్ఠించి దాన్ని సంపాదించవచ్చు ఈ నిత్య లబ్ధమై ఉన్నది ఆత్మస్వరూపమే పరమాత్మ నిత్యము కూడా ఆత్మరూపుడుగానే ఉన్నాడు కాబట్టి మనమే ఈ ఆత్మకి దూరంగా వెళ్ళిపోతున్నాం మనస్సుతోటి మనమే దూరంగా వెళ్ళిపోతున్నాం దూరంగా అంటే సంసారంలోకి వెళ్ళిపోతున్నాం నిత్య అయిన సంసారంలోకి వెళ్ళిపోతున్నాం మీరు త్రా పాముని చూస్తున్నంతసేపు త్రాడు మీకు దూరంగానే ఉంటుంది త్రాడు అక్కడే ఉంది త్రాడే ఎక్కడ దూరంగా అంటే జ్ఞానం చేతనం దూరం అయిపోయింది తప్పిస్తే అజ్ఞానం చేతనం వాస్తవంగా అక్కడే ఉంది నిత్య కూడా మీరు పామును చూస్తున్నంతసేపు త్రాడే నిత్య అక్కడే ఉంది కానీ పామును చూస్తున్నంతసేపు ఆ త్రాడు మీకు తెలియబడదు అదేవిధంగా సంసారమును ఒక ఈగోలాగా ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా సంసారమును దర్శిస్తూ ఉన్నంత కాలం అంటే ఈ సంసారంలో నన్ను ఉద్ధరించిది ఏదో ఉంది అనే దృష్టి వీడికి కాలం వీడు సంసారం కేసి చూస్తూ ఉంటాడు సంసారం కేసి చూస్తూ ఉన్నంతసేపు వీడి హృదయంలో నిత్యబద్ధమై ఉంది కూడా ఆత్మ ఆమృతమైపోయి ఉంటుంది అనే హిరణ్మయన పాత్రేణ సత్యశాప హితం ముఖం అని తేనో ఈశావాస్యంలో చెప్తారు వీడు మెలమెల మెరిసిపోతున్నటువంటి సంసారాన్ని చూస్తూ ఉంటాడు ఆ మెరుపు ఆ ఆకర్షణ ఆ జిగి జిగేలు మనిపోతూ ఉంటుంది సంసారం మాయానగరి మహా వ్యామోహాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ ఆకర్షణ అదియే ఆత్మస్వరూపాన్ని కప్పి వేస్తుంది సాధారణంగా చీకటి కప్పి వేస్తుంది కానీ ఇక్కడ చీకటి కాదు కప్పు వేసి ది డార్జిలింగ్ వరల్డే కప్పేస్తుంది హిరణయైన పాత్రేన సత్యశ్వ హితం ముఖం సో కనుక ఆ వరణము నాణ్యైన సాధనాంతరే నిత్యలబ్ధస్వృావత్వాన్నది అది అవధారణ అని అంటారు ఏవంటే అవధారణ అని అంటే నిశ్చయంగా చెప్పటానికి నొక్కి చెప్పడానికి వాడుతూ ఉంటాం సో ఎమేవ వృణుతే అంటే ఆత్మానమేవ వృణుతే మీరు వరించాల్సింది ఆత్మని మాత్రమే మరొకదాని కానే కాదు అని ఏవ తర్వాత వృణుతే ఏవ సర్వం వాక్యం సావధారణం వాక్యం అంతా కూడా సావధారణంగా స్వామి అఖండానందజేటువంటి వారిమాట సర్వం వాక్యం సావధారణం అవధారణం అంటే ఏవ ఎక్కడైనా వాక్యంలో ఏవా వచ్చిందంటే అది ఎన్ని చోట్ల అన్వయించడానికి అవకాశం ఉంటే అన్ని చోట్ల అన్వయించుకోవాలి సో ఏమేవో వృణుతాయి అంటే ఆత్మానమే వృణుతాయి ఆత్మను మాత్రమే వరించాలి ఆత్మానం వృణుతే ఏవా వృణుతే పక్కన కూడా పెట్టాలి అంటే ఆత్మను వరించియే తీరాలి ఆత్మనే వరించాలి ఆత్మని వరించియే తీరాలి అని ఆ విధంగా సావధారణంగా అవధారణాన్ని అలా వ్యాఖ్యానం చేస్తాను అంటే ఆత్మని కాకుండా మరి దేన్ని వరించకూడదు ఆత్మని వరించడం కాకుండా మరే పని చేయకూడదు సో ఆ విధంగా నాణ్యైన సాధనాంతరైన అయ్యత్సర్వం పరిత్యజ్య అంటే అది నియత్సర్వం పరిత్యజ్య సర్వము ఇతరుమును అంతనూ విడిచిపెట్టేసి వెళ్ళిపోవాల్సి తర్వాత కీదృశోసౌ విదుష ఆత్మలాభ్యుచ్యతే సో ఎవడైతే వరిస్తాడో వాడికి ఆత్మలాభము ఆత్మ లభిస్తుంది ఆ విద్వాంసుకు వివేకి ఆత్మలాభ ఆత్మ లభిస్తుంది ఎందుకంటే వృణితే తేన లభ్య అన్నారు కదా వాడు పొందుతాడు ఏమిటి ఆత్మలాభము అంటే ఎలా ఉంటుంది పొందడం అంటే ఆ పొందడాన్నే వివరిస్తున్నారు ఆత్మా అవిద్యా స్వాం పరా స్వాత్మత వివృణుత ప్రకాశయతి ప్రకాశ ఇవ ఘటాది విద్యాం సత్యాం విర్భవతి సో తస్య యషహ ఆత్మా వివృణుతే తను స్వాం తానికి అవేకవంతునికి ఏషా ఆత్మా ఈ ఆత్మ వివృణుతే సో ప్రకాశింపజేస్తుంది దేనిని ప్రకాశింపజేస్తుంది స్వాం తం తన స్వరూపము తన స్వరూపాన్ని ప్రకాశింపజేస్తుంది అవిద్యా సంఖ్య ఈ స్వరూపమును కొత్తగా ఎందుకు ప్రకాశింపజేయాల్సిన అవసరమే వచ్చింది ఆత్మస్వరూపదా అంటే అజ్ఞానము చేత కత్తివేయబడి ఉన్న తన స్వరూపమును ప్రకాశింపజేస్తుంది ఇప్పుడు ఒక కోరిక కలిగిందనుకోండి కోరిక కలిగినప్పుడు మనిషి టెన్షన్లో పడుకుంటాయి ఆ కోరిక సిద్ధిస్తుందా సిద్ధించదా అని టెన్షన్లో పడుకుంటాయి ఆ కోరిక సిద్ధించకపోతే నేను ఏమైపోతాను అని పేరు పెట్టుకుంటాను సో కోరిక సిద్ధిస్తే అదేదో కొద్దిసేపు తాత్కాలికమైన ఉత్సాహం ఉంటుంది మళ్ళీ ఆ తర్వాత నిరుత్సాహం మళ్ళీ తర్వాత రాని వస్తుంది ఆ సిద్ధించిన నిలబెట్టుకోవడం కోసమో లేదంటే మరో కోరిక రావడమో వాటెవర్ సో ఈ విధంగా కోరికని మనస్సులో నింపుకున్న మనిషి టెన్షన్లో ఉంటాడు భయంలో ఉంటాడు ఇది మన అనుభవంలోనే ఉంది కదా ఎవడు ఈ టెన్షన్లో భయంలో ఉన్నవాడు ఎవడు తాను ఈ టెన్షన్ భయం ఎప్పుడు ఆరంభమైంది ఇవాళ పొద్దున్న ఆరంభమైంది నిన్న రాత్రి ఎవళ్ళు ఉన్నారు తానే ఇవాళ పొద్దున్న నిద్ర లేచింది ఎవరు తానే ఈ టెన్షన్ లేకుండా నిద్ర లేని టెన్షను తర్వాత పొద్దున్న గంటల కోరిక పుట్టినప్పుడు టెన్షన్ ప్రారంభమైంది ఆ ఏడు గంటల ముందు ఎవరున్ను తానే మరి ఈ టెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ మై నేచర్ వై వైట్ ఈస్ అంటే ఏంటి తాను తనలో ఏ టెన్షన్ లేదు ఏ భయమునకు తనకు ఎందు ఆత్మకు ఏ విధమైన భయము లేదు శ్రీకృష్ణుడు అద్భుతంగా చెప్తాడు అచ్చేద్యోజం అదాహ్యోజం అఖేద్యో సోష్య ఏవచ దీన్ని తగలబెట్టడానికి లేదు దాన్ని కొయ్యడానికి లేదు మొక్క చే ఏమీ చేయలేరు ఆత్మ దేర్ ఈజ్ నథింగ్ టు బి అఫ్రైడా నేను మెడిటేషన్లో చెప్పేవాడి నీవు భయపడవలసినది ఏదీ లేదు భయపడదగ్గది ఏది లేదు ఎస్సె మృత్యుభయం నాస్తే పరలోక భయం కదా ఆత్మజ్ఞానికి మృత్యుభయం లేదు పరలోక భయం లేదు పరలోకం దొరుకుతుందో దొరకదు అనే భయం కూడా ఉండదు కాబట్టి భయానికి సుపరాము తాము లేనటువంటిది ఆత్మస్వరూపం కానీ వీడు భయపడుతూ ఉంటాడు ఎక్కడి నుంచి వచ్చిందంటే అది భయం నిర్భయ అభయస్వరూపునకు భయమేమిటి పూర్ణునకు వెలిటీ ఏమిటి ఎక్కడి నుంచి వచ్చేవి కూడా అవిద్యా సంచలన అంటే వీడికి వెలిపి తోచాలి అంటే వీడి పూర్ణత్వం కప్పివేయబడి ఉండాలి తాను పూర్ణుడననే సంగతి వీడికి తెలియకుండా ఉండాలి అజ్ఞానమే కప్పివేస్తుంది కప్పివేసి ఇది వేరే ఏం అజ్ఞానమే కప్పివేస్తుంది సో అజ్ఞానము చేత తన పూర్ణత్వము తన అభయస్వరూపము కప్పివేయబడి ఉంటే వీడు ఆ బాహ్యము నుండి ఏదో కోరుతూ ఉంటాడు కాబట్టి సో ఇక్కడ ఆత్మ ఆత్ ఆత్మ యొక్క ఆత్మతత్వం స్వరూపం ఆత్మ అభయము ఆత్మపూర్ణము ఈ స్వరూపము అది నిత్య లబ్ధం అది ఎప్పుడూ ఉన్నది వీడికి కూడా అనుభవానికి వస్తూ ఉంటుంది అంటే గుర్తుకొచ్చినప్పుడే వీడిలో వెలికి భాష భాషిస్తుంది కోరిక గుర్తు రాకపోతే వెళితే కూడా ఫీల్ కాడు వీడికి అనుభవానికి వస్తూ కానీ వీడు ఆ అనుభవాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేడు ఒకప్పుడు సరిగ్గా అర్థమైన సందర్భంలో కూడా సంసారం యొక్క ఆకర్షణ అంత బలీయంగా ఉంటుంది సో ఆ విధంగా అజ్ఞానము చేత పూర్ణము అభయము అయినటువంటి ఆత్మతత్వము కప్పివేయబడి ఉంటుంది కప్పివేయబడి ఉండడంతో వీడు తాను అపూర్ణుడనని ప్రపంచంలో తనని తనలో ఉండే వెలితిని నింపేదేదో బాహ్యంలో ఉందని తర్వాత తనకి భయమని ఈ భయాన్ని ఏదో పోగొడుతుందని ఏదో ధనమో లేకపోతే అధికారమో లేకపోతే కర్మయో లేకపోతే ఉపాసనో ఏదో కామ్యకర్మలు ఇవే ఇవేవో భయాన్ని పోగొడతాయని వీడు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు తన స్వరూపం నిర్భ అభయస్వరూపం అని తెలుసుకునే లేడు సో ఎంత విదూరమైన స్థితితో మనిషి యొక్క స్థితి అవిద్యా సంచన్నం కానీ ఎప్పుడైతే నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి అని వీడు చూస్ చేస్తాడో ఆ మరణం చేస్తాడో వెంటనే ఈ కామను కొంచెం దూరం ఒకసారి దూరం భయం ఎందుకంటే తన స్వరూపాన్ని తెలుసుకోవాలనే అవేర్నెస్ ఎప్పుడైతే వీడికి ఆ జాగరూకత ఎప్పుడైతే వంటబెట్టిందో అప్పుడు ఈ సంసారం నిత్యాన్ని కొద్ది గొప్ప తెలుసు ఉండాలి లేకపోతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని అనుకుంటాడు తర్వాత మహాత్మును సంఘం చేస్తాడు సో సంసారంలో ఒక రకమైనటువంటి ఏహ్య భావం ఇదంత యోగ్యమైనది కాదు అనేటువంటి భావం ఏర్పడుతుంది సో ఎప్పుడైతే ఆ విధంగా ఏర్పడుతుందో వాడికి క్రమక్రమంగా తన స్వరూపంలో లోటు కనబడటం మానేస్తుంది నాకేం లోటు అండి అనుకోవడంలోనే ఉంది అడుపు నిండా చేసి వాళ్ళు కూర్చుని కూర్చుని ఆ యోగనా బతికిలా వాడి బదులు అలాగే అయిపోతుంది వాడు అనుక్కోవడంలో ఉంది మానవ మానవకర బంధనమే అయ్యో అనుకోండి వారు మహాత్మ నాకు ఈ బంధం ఉంది ఈ బంధం ఉంది ఈ బంధం ఉందని మూడు సార్లు బంధం ఉందనుకుంటే మూడు బంధాలు ఉన్నాయి సో అనుకోవడం తప్పించింది లేకపోతే చారు అన్నం తిని అరువు మీద కూర్చుని ఇలాగ అరువు మీద కూర్చుని సోఫాలో లేవు వాళ్ళు కూర్చోలేదు చారు మజ్జిగ అన్నం తినేసి చాలు మజ్జిగా అన్నం తింటేలా ఉంటుంది హెవీగానూ ఉండదు ఒక తృప్తి ఉంటుంది ఆకలి పెద్ద ఎక్కువ ఆకలి ఉండదు కొంచెం ఆకలి ఉంటే మంచిది ఆరోగ్యానికి చిహ్నం ఉంది సో చాలు అన్నది అరమందిలా కూర్చుని ఏమన్నాయి కులాసాగా కులాసగానే ఉన్నాను మీకు అంత ఇబ్బంది ఏ అభయ ఇబ్బంది ఏముందండి పూర్ణంగా పూర్ణమే భయం ఏమైనా ఉంది భయం ఉంది సో ఈ విధంగా